శ్రీ శ్రీ శ్రీ సాధు నిశ్చల్ద స్వామీజీ వారు రచించినటువంటి శ్రీ విచారసాగరంలో మంగళాచరణం నందు మొదటి దోహ యొక్క అర్థమును యథామతిగా తెలుసుకుంటూ మతి నల్లఖై జిహి మతి లఖై బుద్ధి దేనిని ప్రకాశించదో తెలుసుకోజాలదో కానీ బుద్ధి ఎవరి చేత తెలియబడుతుందో ప్రకాశింపబడుతుందో అది పరబ్రహ్మ వస్తువు అని నిన్నటి వరకు తెలుసుకున్నాం ఫిరు సో బ్రహ్మ కైసాహే ఇంకా ఆ బ్రహ్మ ఎట్లా ఉంది అని జో శుద్ధ హే ఏది శుద్ధమున్నదో శుద్ధము అంటే మాయామల రహితము శుద్ధము బ్రహ్మ ఉన్నందు లేదు మాయా కార్యం కూడా లేదు మాయాకార్యం ఏది ఈ దేహాదిక ప్రపంచం ఈ మాయా మాయాకార్యం ఇదంతా కూడా కల్పితం ఉన్నది వాస్తవం కాదు అందువల్ల పరబ్రహ్మము శుద్ధం ఉన్నది మరి ఇంకెలా ఉంది అనంటే జో అపారే మరి అపారమే ఉన్నదో పారనామ అంతహ్ పారమనగా అంతము అని అర్థం అపారమనగా అంతము లేనిది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పిన ప్రకారంగా అనంతం బ్రహ్మ అంటే అంతము లేనటువంటిది ఈ అంతము మూడు ప్రకారాలుగా ఉంటుంది దేశకృత అంతము కాలకృత అంతము వస్తుకృత అంతము బ్రహ్మమునకు ఈ మూడు విధములైనటువంటి అంతములు లేవు దేశ అంతం ఎందుకు లేదు అన్ని దేశాల్లో ఉన్నది కాబట్టి దేశకృత అంతము బ్రహ్మమునకు లేదు దేహాదులు ఏవైతే ఉన్నాయో ఘట పటాదులు ఉన్నాయో ఒక దేశానికి మర్యాదితమై ఉన్నాయి ఒక దేశంలో ఉంటే మరొక దేశంలో దాని యొక్క అత్యంత భావం ఉంటుంది కాబట్టి ఈ దేహము ఘటము మొదలైనటువంటివన్నీ కూడా అత్యంత భావానికి ప్రతియోగిలు ఉన్నాయి కానీ బ్రహ్మము అత్యంత భావానికి అప్రతియోగి ఉండడం ద్వారా దేశ మర్యాద దేశ పరిచ్ఛేదము దేశకృత అంతము లేనిదై ఉంది ఈ దేహాదులు గాని ఘటాదులు గాని ఇవన్నీ కూడా ఒక కాలం చేత మర్యాదితమై ఉన్నాయి వీటి యొక్క ఉత్పత్తి కంటే పూర్వము వీటి యొక్క అభావం ఉంది అనగా ప్రాగభావం ఉంది మరి విధ్వంసమైన కూడా అభావం అవుతుంది ఏమిటది ప్రధ్వంసభావం అనబడుతుంది అంటే ఈ దేహాదులకు ప్రాగభావము ప్రధ్వంస్వభావం ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా ప్రాగభావ ప్రధ్వంస్వభావాలకు ప్రతియోగి ఉన్నాయి కానీ బ్రహ్మము అన్ని కాలాల్లో ఉన్నందువలన దానికి ఉత్పత్తి వినాశాలు లేనందువలన ప్రాగభావం కానీ ప్రధ్వంస్వభావం కానీ దానికి లేదు అందువల్ల ప్రాగభావ ప్రధ్వంస్వభావ అప్రతియోగివం నిత్యత్వం కాలపరిచ్ఛేద రహితత్వం అని బ్రహ్మవునకు కాలకృత అంతము నిషేధించబడింది ఎందుకనంటే నా జాయతే మ్రియతే వా అని చెప్పింది ఉన్నది కాబట్టి దానికి ప్రాగభావం కానీ ప్రధ్వంస్వభావం లేదు ఒక సమయానికి మర్యాదితమైనటువంటిది కాదు అన్ని కాలాల్లో ఉంది మాసాబ్దయుగ కల్పేసు గతాగమ్యూ అనే కథ నాస్తమేతి నచోదేతి సంవిదేకా స్వయం ప్రభ అని చెప్పిన ప్రకారంగా బ్రహ్మము క్షణాల్లో ఉంది నిమిషాల్లో ఉంది గంటల్లో ఉంది దినంలో ఉంది రాత్రిలో ఉంది వారంలో ఉంది పక్షంలో ఉంది నెలలో ఉంది అయంలో ఆయనంలో ఉంది సంవత్సరంలో ఉంది యుగంలో కల్పంలో అన్ని కాలాల్లో ఉన్నది కాబట్టి దానికి కాల మర్యాద కాల పరిచ్ఛేదము కాల కృతాంతము లేదు మరియు వస్తు అంతం కూడా బ్రహ్మమునకు లేదు ఘటము పటము దేహము ఇత్యాదులన్నీ కూడా ఇవి ఒక వస్తువు చేత ఇంకొక వస్తువు పరిచ్ఛిన్నమై అంతము గలవై ఉన్నాయి ఎందుకు ఒక వస్తువునందు మరొక వస్తువు లేదు కదా అందువల్ల అది వస్తుకృత అంతం గలవి ఉన్నాయి ఈ ఘటాదులు లేదా దేహాదులు కాని పరబ్రహ్మ వస్తువు అది అన్ని వస్తువుల్లో అనుశూతమై ఉన్నది కావున దానికి ఈ వస్తువులో బ్రహ్మము లేదు ఆ వస్తువులో ఉన్నది అనడానికి వీలు లేదు ఎందుకు అన్ని వస్తువుల్లో అన్నిటి యొక్క స్వరూపమై ఉన్నది స్థిర సమస్త ప్రపంచం వ్యాప్తమై ఉన్నది మయాతమిదం సర్వం జగద వ్యక్తమూర్తిన కావున అన్ని వస్తువులలో ఉండి అన్నిటి యొక్క స్వరూపమయ్యే ఉన్నందువలన దానికి వస్తుకృత అంతము లేదు నా వ్యాపిత్వా దేశతో అంతో నిత్యత్వా కాలత నా వస్తుతో సర్వాత్మ్య అనంత్యం బ్రహ్మ అది వ్యాపకమై ఉన్నందువలన దేశ లేదు అది నిత్యం ఉన్నందువలన కాలమర్యాద లేదు మరియు సర్వాత్మై ఉన్నందువలన లేదు దేశకృత అంతము కానీ కాలకృత అంతము కానీ వస్తుకృత అంతము కానీ లేనిది పరబ్రహ్మ వస్తువు దానికి అనేక శృతి ప్రమాణాలు కూడా ఉన్నాయి నిత్యం విభం సర్వగతం సుసూక్ష్మం ఉన్నకోపనిషత్తు ఒకటి ఒకటి ఆరు అది నిత్యం ఉన్నది ఒక కాలానికి మర్యాదితమైనటువంటిది కాదు కాల పరిచ్ఛేదం కలిగినటువంటిది కాదు విభుం అంటే వ్యాపకం సర్వగతం అంతటా ఉన్నది కాబట్టి అది దేశ కలది కాదు సర్వగతం అన్నిటిలో అనుశ్రతమై ఉన్నది ఇదం సర్వం ఎదు అయమాత్మ నిత్యో నిత్యానా చేతనశ్చేతనా బ్రహ్మవేదం సర్వం బ్రహ్మ ఇత్యాది శ్రుతులన్నీ కూడా దేశకాల వస్తు పరిచ్ఛేదరహితము అని మనకు శ్రుతులు చెప్తూ ఉన్నాయి కావున బ్రహ్మము దేశకాల వస్తు పరిచ్ఛేదం లేనటువంటిది దేశకాణ వస్తూనా కల్పిత మాయయా నేసాదికృతోంతో బ్రహ్మానంత్యం స్ఫుటం త దేశము కాలము వస్తువులు ఇవన్నీ కూడా బ్రహ్మం నందు అధ్యస్థములై ఉన్నాయి కల్పితంలై ఉన్నాయి ఆ కల్పితమైనటువంటి వస్తువులు అధిష్టానాన్ని మర్యాదితం చేయలేవు పరిచ్ఛిన్నం చేయలేవు ఎత్ర అధ్యస్థ తత్కృత గుణేన దోషేన వా అణుమాత్రేనా సంబద్యతే అని ఆచార్యులు అధ్యాస భాషంలో చెప్పిన ప్రకారంగా ఈ దేశము కానీ కాలము గాని వస్తువులు గాని ఇవన్నీ కూడా బ్రహ్మమునందు అధ్యస్తములు ఉన్నాయి కల్పితములు ఉన్నాయి కాబట్టి బ్రహ్మమును పరిచ్ఛిన్నము చేయదలవు అందువల్ల ఈ దేశకృత అంతము కానీ కాలకృతాంతము కానీ వస్తుకృత అంతము కానీ బ్రహ్మమునకు లేనందువలన అది అపారము అని చెప్పబడింది ఈ విధంగా దోహలో చెప్పబడినటువంటి విశేషణాలన్నింటినీ కూడా సంక్షేపంగా వివరించి ఇప్పుడు ఈ విశేషణాలు ఎందుకు ఇవ్వబడ్డాయి వాస్తవంగా బ్రహ్మము సుఖరూపమున్నది ఆనంద రూపమున్నది ఆనందో బ్రహ్మేతి విజానాథ్ అని ఒక్క విశేషణమిస్తే సరిపోతుంది కదా జోసుఖ్ అని మొదటి విశేషణం ఇస్తే పరబ్రహ్మమును బోధించినట్లవుతుంది మరి నిత్య విభు ప్రకాశా ఇత్యాది అనేక విశేషణాలు ఎందుకు ఇవ్వబడ్డాయి అని ఒకవేళ మనకు శంక కలిగినట్లయితే వాటి అన్నిటికీ సమాధానంగా చెప్తూ ఉన్నాడు ఆ విశేషణాలన్నిటికీ కూడా పదకృతి చేస్తున్నాడు చూడండి పదకృతి అంటే పరీక్ష పరీక్ష అంటే తర్క ప్రమాణాదిన వస్తు తత్వావ ధారణం పరీక్ష తర్కము చేత గాని ప్రమాణముల చేత గాని వస్తువును ఇదమిత్తం అని అంటూ నిర్ధారణ చేయడం ఏదైతే ఉందో ఇది పరీక్ష అంటారు తర్కం అంటే ఏమిటి యుక్త అర్థ నిర్ణయం యుక్తుల చేత అర్థం అంటే వస్తువు విషయం యొక్క నిర్ణయం చేయడం లేదా వ్యభిచారాది శంక నివర్తకం అతివ్యాప్తి అవ్యాప్తి అసంభవము ఇత్యాది దోషాలు లేకుండా పరీక్షించడం అంటారు దీన్ని అయితే మరి ఎప్పుడైతే అతివ్యాప్త్యాది దోషాలు లేకుండా వస్తుతత్వాన్ని నిర్ణయించడము పరీక్ష అని చెప్పుకున్నామో మరి ఈ అతివ్యాప్తి అవ్యాప్తి అసంభవము అంటే ఏమిటి అవి కూడా కొంచెం మనకు తెలిసి ఉంటే బాగుంటుంది తర్క సంగ్రహంలో అతివ్యాప్తి నామ అలక్ష లక్షణ సత్వం అతివ్యాప్తి అంటే ఏమిటి ఏదైనా ఒక వస్తువు యొక్క లక్షణమును అనగా దాని స్వరూపమును దాని తత్వమును నిర్ణయించాలి అని అంటే దాని యొక్క లక్షణము అన్యత్ర పోకూడదు అన్యత్ర పోయినట్లయితే ఆ లక్షణము అది అతివ్యాప్తిగ్రస్తం అనబడుతుంది ఏ వస్తువు యొక్క లక్షణము మనం చేస్తున్నామో ఆ వస్తువు లక్ష్యము అనబడుతుంది ఆ లక్ష్యమునందు మనం చేసేటువంటి లక్షణము సంపూర్ణంగా అన్వయించాలి మరియు ఆ లక్ష్యమును విడిచి అన్యత్ర కూడా ఆ లక్షణము పోకూడదు ఒకవేళ లక్ష్యమును విడిచి అన్య వస్తువులయందు లక్షణం కనుక పోయినట్లయితే దీనికి అతివ్యాప్తి అంటారు యథ గోహో శృంగిత్వం లక్షణం కృతంచేత్ ఈ విధంగా ఒక ఆవు ఎలా ఉంటుంది ఆవు యొక్క స్వరూపం ఏమిటి ఆవు యొక్క లక్షణం ఏమిటి అని నిర్ధారణ చేయడానికి మనం కూర్చున్నట్లయితే శృంగిత్వం గోర లక్షణం అని ఇట్లా చెప్పాము అనుకోండి కొమ్ములు కలిగి ఉండుట ఆవు యొక్క లక్షణము అంటే ఆవుకు కొమ్ములు ఉంటాయి కొమ్ములు ఉన్నదే ఆవు అని ఈ విధంగా కనుక లక్షణం చేసినట్లయితే లక్ష్యం ఏది మనకు దేని యొక్క లక్షణం చేస్తున్నాము ఆవు యొక్క గోవు యొక్క లక్షణం చేస్తున్నాము అయితే మనం చేసినటువంటి శృంగిత్వం అంటే కొమ్ములు గలది అని చెప్పుట మనకు లక్ష్యభూత పదార్థము గోవి అందు ఆ గోవునందు ఈ కొమ్ములు కలిగి ఉండుట సంభవిస్తుంది కానీ కేవలం లక్షమాత్రం నందే ఈ లక్షణము కలిగి ఉండకుండా మన లక్ష్యతరమైనటువంటి మన లక్ష్యము కానటువంటి అన్య పశువుల్లో ఈ లక్షణం పోతుంది ఎక్కడ అంటే గేదెకు కూడా కొమ్ములుంటాయి మేకలకు గొర్రెలకు మరియు జింకలకు కొమ్ములుంటాయి మరి అవి మన లక్ష్యములు కావు కదా లక్ష్యము కాని గేదెలు మొదలైనటువంటి వాటిలో మనము గోవుకు చేసినటువంటి శృంగిత్వం అనే లక్షణము పోతుంది అందుకని దీనికి అతివ్యాప్తి అంటే మన లక్ష్యమును అతిక్రమించి లక్ష్యోతరమునందు లక్షణం పోతుంది దీనికి అతివ్యాప్తి అంటారు ఇది దోషం ఎందుకంటే ఈ విధంగా కనుక లక్షణం చేసినట్లయితే ఇది దోషం ఎందుకంటే కేవలం లక్ష్యం నందే ఉండడం లేదు కదా లక్ష్యతరం నందు అంటే లక్ష్యము కానీ గేదె మొదలైనటువంటి పశువులలో కూడా ఈ లక్షణం పోతున్నందువలన ఇది అతివ్యాప్తి దోషము అంటారు ఈ దోషం ఉండరాదు లక్షణం చేస్తున్నప్పుడు ఈ అతివ్యాప్తి దోషము ఉండకూడదు ఇక అవ్యాప్తి నామ లక్షిక దేశ ఆ అవ్యాప్తి అనేది కూడా ఒక దోషం అంటే ఏ లక్షమును ఉద్దేశించి మనం లక్షణం చేస్తున్నామో ఆ లక్ష్యంలో కూడా సంపూర్ణంగా వర్తించడం లేదు ఏ విధంగా లక్ష్యక దేశ అంటే లక్షతావచ్చేదకాశ్రయీభూతే క్వచ్చిత్ లక్ష్యే లక్షణ అసత్వం అవ్యాప్తి ఇత్యథుడు లక్ష్యము అన్నప్పుడు లక్ష్యంలో లక్ష్యత ఉంటుంది ఆ లక్షతావచ్చేదీభూత ఆశ్రయమైనటువంటి సకల గోవులయందు ఈ లక్షణము వర్తించడం లేదు ఒక అంశంలో మాత్రము లక్షణం వర్తిస్తుంది మరొక అంశంలో వర్తించడం లేదు ఉదాహరణకు ఇత గోహో నీల రూపవత్వం లక్షణం కృతం చేలా ఉంటుందయ్యా అంటే నీలి రంగు గలది ఆవు అని ఇంత మాత్రం కనుక ఆవు యొక్క లక్షణం చేసినట్లయితే అది ఈ లక్షేద కాస్త ఈ భూత సమస్త లక్ష్యములందు సమస్త గోవులయందు ఈ లక్షణము ఏది రంగు గలది అని చెప్పుట వర్తించదు ఎందుకు అన్ని గోవులు నీలిరంగు గలదే ఉండవు కదా కొన్ని గోవులలో నీలిరంగు ఉండవచ్చు కానీ అన్ని గోవులలో నీలిరంగు ఉండదు అంటే మన లక్ష్యము సంపూర్ణ గోజాతి సంపూర్ణ గోవులలో ఈ లక్షణము అన్వయించడం లేదు కొన్ని గోవులలో నీడి రంగు అన్వయిస్తుంది కానీ అన్ని గోవులలో అన్వయించడం లేదు కాబట్టి లక్ష్యక దేశ అవృత్తిత్వం లక్ష్యమైనటువంటి గో సమస్త గోవులలో గోజాతు లోపల అన్వయించడం లేదు అందువల్ల ఇది అవ్యాప్తి అంటే సంపూర్ణ గోజాతుల లక్షణము వ్యాపించడం లేదు కాబట్టి అవ్యాప్తి దోషం అంటారు దీనికి అట్లే అసంభవో లక్ష్య మాత్ర కుత్రా లక్షణ అసత్వాత్ అసంభవ దోషం అంటే లక్ష్యంలో సంపూర్ణంగా ఎక్కడ కూడా కనిపించదు ఆ లక్షణం ఏ విధంగా ఏకశ్వత్తం గోర్ లక్షణం అని ఈ విధంగా లక్షణం చేసామనుకోండి ఏకశం అంటే ఒంటిగిట్టే హిందీలో మరాఠీలో ఏమంటారు ఖుర్ అంటారు అంటే కాళ్ళకు భూమిపై మోపేటువంటి కాళ్ళ యొక్క చివరి స్థానంలో డెక్కెలు ఉంటాయి గట్టిగా డెక్కెలు ఉంటాయి అవి రెండుగా చీలి ఉంటాయి రెండు డెక్కెలు ఉంటాయి ఒక్కొక్క కాలుకు ఒంటి డెక్కె ఉండదు అది సంపూర్ణ గోజాతిలోనే సంభవించదు అందువల్ల ఇది అసంభవ దోషము అనబడుతుంది ఇట్లు అతివ్యాప్తి అవ్యాప్తి అసంభవం అనేటువంటి దోషాలు లేకుండా వస్తువు యొక్క లక్షణము చేసినట్లయితే అది సల్లక్షణము అనబడుతుంది ఈ విధంగా తర్కశాస్త్రంలో అతివ్యాప్తి అవ్యాప్తి అసంభవం అనేటువంటి దోషాలు చూపెట్టబడ్డాయి ఇప్పుడు మనకు ఈ మొదటి మంగళదోహలో బ్రహ్మమునకు ఏవైతే విశేషణాలు ఇవ్వబడ్డాయో వాటి యొక్క పరీక్ష చేస్తూ ఆ పరీక్ష చేసేటప్పుడు కొన్ని చోట్ల అతివ్యాప్తి దోషం వస్తుంది కదా అని చెప్పి మళ్ళీ ఇంకొక విశేషణం ఇచ్చి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది విషయం చూడండి ఉక్త బ్రహ్మకే లక్షనికి పదకృతికు దిఖావే హై ప్రథమ మంగళ దోహలో ఏవైతే బ్రహ్మమునకు విశేషణాలు ఇవ్వబడ్డాయో వాటి యొక్క పదకృతి చేయబడుతుంది మొదటి విశేషణమేది జో సుఖ అని చెప్పాడు కదా గ్రంథకర్త జో కేవల బ్రహ్మ సుఖ్ హైసే కహేతో బ్రహ్మమునకు కేవలము సుఖరూపమున్నది అని ఇంతమాత్రము సుఖము అని ఒక విశేషణం ఇచ్చినట్లయితే అంటే సుఖరూపమైనది బ్రహ్మము అని ఈ విధంగా బ్రహ్మం యొక్క లక్షణం చేసినట్లయితే విషయసుఖం వా ఆత్మాక ఆనంద గుణం మానేహే ఏది సుఖరూపం ఉన్నదో అది బ్రహ్మము అని అంటే విషయాల్లో కూడా సుఖం ఉన్నది కదా శబ్దస్పర్శ రూప రసగంధ అనేటువంటి విషయాల్లో కూడా సుఖం ఉంది ఎందుకంటే అందులో సుఖం కదా లోపలు ప్రవృత్తం అవుతున్నారు విషయాల్లో కాబట్టి విషయాల్లో కూడా సుఖమున్నందువలన ఆ విషయ సుఖములో ్రహ్మం యొక్క లక్షణం అతివ్యాప్తి దోషగ్రస్తం ఇంతే కాకుండా న్యాయమత మందు ఆత్మకు ఆనంద గుణమును ఒప్పుకున్నారు వాళ్ళు ఆత్మకు ఆనందము అనేది ఒక గుణము అని చెప్పారు ఆత్మకు అనేక గుణాలు విశేష గుణాలు చెప్పారు వాళ్ళు పద్నాలుగు గుణాలు చెప్పారు సుఖము దుఃఖము జ్ఞానము ఇచ్చ ద్వేషము ప్రయత్నము ధర్మము అధర్మము జ్ఞానం యొక్క సంస్కారము సంఖ్యా పరిమాణము కృతకత్వము సంయోగము విభాగము మొదలైనటువంటి ఈ పద్నాలుగు విశేష గుణాలు ఆత్మకు చెప్పారు అందులో సుఖమనేది కూడా ఒక గుణము అని ఒప్పుకున్నారు ఆనందం అనేది కూడా ఆత్మకు ఒక గుణం ఉన్నది అని ఒప్పుకున్నారు కాబట్టి ఈ నై్యాయకులు స్వీకరించినటువంటి ఆనంద గుణములో కూడా బ్రహ్మం యొక్క లక్షణము అతివ్యాప్తమవుతుంది తినిమే బ్రహ్మకే లక్షణికి అతివ్యాప్తి ఓవే తిసుకే నివారణార్థ బ్రహ్మకే లక్షణమే సుఖ్ సాతి నిత్తి కయాహే కాబట్టి విషయ సుఖంలో మరియు నై్యాయకులు చెప్పేటువంటి ఆత్మ యొక్క ఆనంద గుణంలో బ్రహ్మం యొక్క ఏదైతే లక్షణం జో జోసుఖ అని ఆ లక్షణము అక్కడ అతివ్యాప్తి అవుతుంది అందువల్ల ఆ అతివ్యాప్తి దోష నివారణార్థము సుఖము అనేటువంటి విశేషణంతో పాటు నిత్యము అని విశేషణం కూడా జోడించడం జరిగింది ఈ నిత్యము అనేటువంటి విశేషణం ఎందుకు చెప్పబడ్డది అతివ్యాప్తి దోష నివారణ కోసము అప్పుడు ఏది సుఖరూపం ఉంటుందో మరియు నిత్యం ఉంటుందో అది పరబ్రహ్మ వస్తువు అని చెప్పినట్లు అయింది ఈ విధంగా నిత్యము అనేటువంటి విశేషణాన్ని అధికంగా జోడించినందువల్ల ఇప్పుడు విషయానంద మరియు నైయాయికుల యొక్క ఆత్మగుణమైనటువంటి ఆనందంలో అతివ్యాప్తి దూరం అవుతుంది విషయానందము అనిత్యం ఉన్నందువలన మరియు ఆత్మ యొక్క ఆనంద గుణాన్ని ఒప్పినప్పటికీ కూడా అది అనిత్యము అని ఒప్పుకున్నారు వాళ్ళు నయ్యాయి ఆత్మక ఆనంద గుణ మానే హే సోబీ అనిత్యం మానే హే అయినా కాబట్టి ఇప్పుడు బ్రహ్మమునకు నిత్యము అనేటువంటి జోడించినందువల్ల అక్కడ అనిత్యమైనటువంటి విషయ సుఖంలో కానీ అనిత్యమైనటువంటి ఆనంద గుణంలో కానీ అతివ్యాప్తి ద్వారము నివారణ అవుతుంది ఇహ బ్రహ్మ సుఖ్ ఆరు నిత్యకహ అందుకని ఇక్కడ బ్రహ్మము సుఖరూపమున్నది మరియు నిత్యము కూడా ఉన్నది యాతే తినోమే అతివ్యాప్తి నహి అందుకని విషయ సుఖంలో మరి నైయాయికులు స్వీకరించినటువంటి ఆనంద గుణంలో అతివ్యాప్తి దోషము నివృత్తమవుతుంది జో ఒకవేళ కేవలం నిత్య హే ఐశాక హేతో ఒకవేళ బ్రహ్మమునకు కేవలము నిత్యం అని ఇంతే చెప్పినట్లయితే ఏమవుతుంది తో న్యాయమతమే ఆకాశ కాల ఆదిక నిత్యం మానేహే న్యాయమతంలో ఆకాశము నిత్యం కాలము నిత్యం అత్యంత భావం నిత్యము అన్యోన్యభావం నిత్యము మరియు సామాన్య జాతి నిత్యము అని ఈ విధంగా అనేక పదార్థాలు నిత్యమని ఒప్పుకున్నారు మరి ఆ నిత్య పదార్థాల్లో అతివ్యాప్తి అవుతుంది బ్రహ్మమునకు నిత్యమని విశేషణ చెప్పినట్లయితే ఈ నైయాయికులు స్వీకరించినటువంటి ఆకాశ కాలాదుల్లో అతివ్యాప్తి కలుగుతున్నది తినమే అతివ్యాప్తి హోవే తిస్కే నివారణార్థ బ్రహ్మకే లక్షణమే నిత్యకే సాత్తి ప్రకాశకయ్యాహే అయితే ఆ కాలాదుల్లో అతివ్యాప్తి ద్వారము వస్తుంది కాబట్టి ఆ అతివ్యాప్తి దోషాన్ని నివారణ చేయడానికి బ్రహ్మమునకు నిత్యం అనేటువంటి పాటు ప్రకాశము అని కూడా విశేషణం జోడించనది నైయాయిక ఆకాశాధికకు నిత్యం మానేహా పరంత ప్రకాశ రూపుని మానేహా ఆకాశము కాలము మొదలైనటువంటి పదార్థాలను నిత్యమని స్వీకరించారు కానీ ప్రకాశ రూపమని చెప్పలేదు వాళ్ళు అందువల్ల బ్రహ్మమునకు నిత్యముతో పాటు ప్రకాశ రూపం అని చెప్పినట్లయితే ఆ ఆకాశకాలాదుల్లో అతివ్యాప్తి దోషము నివృత్తమవుతుంది కింటూ జడము ఆకాశము కాలము ఇవి నిత్యం కానీ ప్రకాశ రూపములు కావు మరేమనగా జడములు అని స్వీకరించారు కాబట్టి బ్రహ్మ నిత్య అవరో ప్రకాశక యా అందుకని బ్రహ్మము నిత్యము మరి ప్రకాశ రూపం ప్రకాశం అంటే తెలివి స్వరూపం ఆకాశాదులు జడములు కాబట్టి జడమంటే స్వపరిజ్ఞప్తి శూన్య జడ స్వజ్ఞానము లేదు మరి ఇతరముల యొక్క జ్ఞానం కూడా లేదు కాబట్టి వాటికి అవి జడములు అనబడతాయి దేహాదులు ఆకాశాదులు ఇవన్నీ కూడా ఆత్మను విడిచి సంపూర్ణమంతా కూడా జడం వాటిలో ప్రకాశకత్వం లేదు అంటే తెలివి లేదు వాటిలో జ్ఞానం లేదు ఆత్మకు ప్రకాశ రూపం విశేషణం ఇచ్చినందువల్ల ఈ ఆకాశము కాలము మొదలైనవి ఏవైతే వాళ్ళు నిత్యములను ఒప్పుకున్నారో అందులో అతివ్యాప్తి దోషము దూరమవుతుంది తీసుకే మతమే అతివ్యాప్తి నహి అందుకని ఆ నయ్యాయికుల మతంలో అతివ్యాప్తి దోషము రాదు ఎప్పుడు బ్రహ్మవునకు ప్రకాశము అని మరొక విశేషణాన్ని జోడించినప్పుడు సరే జో ఒకవేళ కేవల బ్రహ్మ ప్రకాశహే ఐశాఖ హేతో బ్రహ్మవునకు కేవలం ప్రకాశ రూపము ఉన్నది అని బ్రహ్మవునకి ఒకే విశేషణం చెప్పినట్లయితే అంటే ఏది ప్రకాశస్వరూపము ఏది జ్ఞానస్వరూపము అది బ్రహ్మము అని ఇంతే చెప్పినట్లయితే సూర్యాదికి ప్రకాశనమే అతి వ్యాప్తి ఓవే హై అయితే కేవలం ప్రకాశము అనే శబ్దాన్ని కనుక పెట్టినట్లయితే దానికి వాచ్యార్థము సూర్యాది ప్రకాశాలు కూడా ఉన్నాయి ప్రకాశం అనే శబ్దానికి వాచ్యార్థము తేజము సూర్య చంద్ర నక్షత్ర దీప మొదలైనటువంటి వాటిలో కూడా ప్రకాశం ఉంది మరి కేవలం ప్రకాశం అంటే అక్కడ పోతుంది కదా అని అంటే అక్కడ అతివ్యాప్తి దోషం వస్తుంది కదా అని శంకగలుగుతుంది సూర్యాదికు ప్రకాశనమే అతివ్యాప్తి హోవే వా న్యాయమతమే ఆత్మక జ్ఞాన గుణం అనేహే తిస్మే అతివ్యాప్తి హోవే కేవలం సూర్యాదుల్లోనే కాదు నైయాయికులు ఆత్మకు జ్ఞానం అనేది గుణముగా ఒప్పుకున్నారు మరి వాళ్ళు కూడా ఆత్మను ప్రకాశ రూపము జ్ఞాన రూపమని ఒప్పుకున్నారు కదా అక్కడ నయాయకుల ఆత్మ యందు అతివ్యాప్తి దోషము వస్తుంది వా లేక క్షణిక విజ్ఞానవాదికే మతమే ఆత్మ క్షణిక విజ్ఞాన రూపం మానేహే దిశమే అతివ్యాప్తి ఓవే ఇంతేకాకుండా బుద్ధుని యొక్క అనుయాయులైనటువంటి యోగాచారి అనేటువంటి శిష్యుడు బుద్ధి ఏదైతే ఉందో అదే ఆత్మ ఆ బుద్ధిరూప ఆత్మ క్షణికము దానికే క్షణిక విజ్ఞానము అంటారు వారు కూడా ఆ క్షణికమైనటువంటి బుద్ధి రూప ఆత్మను జ్ఞాన రూపము అందుకని క్షణిక విజ్ఞానవాది మతంలోని ఆత్మ ఎందు ఈ ప్రకాశము విశేషణము ఏదైతే బ్రహ్మము చెప్పబడిందో అది అతివ్యాప్తి దోషాన్ని పొందుతుంది అని మూడు చోట్ల అతివ్యాప్తి దోషాన్ని చూపెట్టాడు ప్రకాశం అనే విశేషణానికి సూర్యాది ప్రకాశంలో అతివ్యాప్తి అవుతుంది నైయాయకుల యొక్క ఆత్మ గుణం ఆత్మ యొక్క జ్ఞాన గుణం నందు అతివ్యాప్తి దోషం పడుతుంది మరియు క్షణిక విజ్ఞానవాది మతం కూడా ఆత్మ క్షణిక విజ్ఞాన రూపం అందు కూడా అతివ్యాప్తి దోషము కలుగుతున్నది అని అతివ్యాప్తి దోషాన్ని చూపెడితే తిస్కే నివారణార్థ్ అంటే ఆ అతివ్యాప్తి దోషాన్ని నివారణ చేయడం కోసము బ్రహ్మకే లక్షణమే ప్రకాశికే సాతి విభూ కయహ్ ఆ అతివ్యాప్తి దోష నివృత్తి కోసము బ్రహ్మం యొక్క విశేషణం ఏదైతే ప్రకాశం అని చెప్పామో దానితో పాటు విభు అంటే వ్యాపకము అని కూడా మరొక విశేషణం జోడించనైనది విభు అని విశేషణం ఇచ్చినప్పుడు సూర్యాది ప్రకాశ వ్యాపక నహి కింద పరిచ్ఛిన్నహే సూర్యాదుల్లో ఏ ప్రకాశం ఉన్నదో ఏ తేజమైతే ఉన్నదో అదైతే జడ ప్రకాశం అయితే ఉంది ఇంతేకాకుండా అది పరిచ్ఛిన్నం కూడా ఉంది అందువల్ల విభు అని చెప్పినట్లయితే సూర్యాది తేజంలో ప్రకాశంలో అతివ్యాప్తి దోషము నివృత్తమవుతుంది ఇక నైయాయిక ఆత్మాకే జ్ఞానగుణుకు వ్యాపక నిహిమానే నైయాయికులు ఆత్మ యొక్క ఏదైతే జ్ఞాన గుణం చెప్తారో దానిని వ్యాపకమని స్వీకరించలేదు అది కూడా పరిచ్ఛిన్నమే ఎందుకు అది ఒక క్షణంలో ఉంటుంది మరొక క్షణంలో నష్టమవుతుంది వాళ్ళు ఏమంటారంటే ఆత్మ మనస్సుల యొక్క సంయోగం కలిగినప్పుడు జ్ఞానగుణం ఉత్పన్నం అవుతుంది అంటారు ఉత్పన్నమైంది మళ్ళీ నష్టమవుతుంది ఎందుకు ఎప్పుడూ మనసు ఆత్మతో సంబద్ధమై ఉండదు కదా ఎప్పుడైతే ఆత్మ మనస్సుల యొక్క వియోగం అవుతుందో అప్పుడు ఆ గుణం కూడా నష్టమవుతుంది అందుకని ఉత్పత్తి వినాశాలు కలిగినందువలన అది వ్యాపకం కాదు మరియు కలిసే క్షణిక విజ్ఞానవాది క్షణిక విజ్ఞానకు వ్యాపక నియమానే క్షణిక విజ్ఞానవాది యోగాచారి ఏదైతే క్షణిక విజ్ఞాన రూప ఆత్మ అని చెప్పాడో జ్ఞానరూపమని చెప్పాడో అది కూడా వ్యాపకమని స్వీకరించబడలేదు కింద పరిచ్ఛన్న మానేహే పరిచ్ఛం అనే వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి ఇహా బ్రహ్మ ప్రకాశ్ అవు విభు కయహే విచేత బ్రహ్మమునకు ప్రకాశము అనేటువంటి విశేషణంతో పాటు విభు అని విశేషణం ఇచ్చినందువల్ల ఈ సూర్యాది ప్రకాశములలో నైయాయికులు ఒప్పుకున్నటువంటి జ్ఞాన గుణంలో మరియు యోగాచారి బుద్ధులు యొక్క అనుయాయులు ఒప్పుకున్నటువంటి క్షణిక విజ్ఞాన రూప ఆత్మయందు కూడా అతివ్యాప్తి దోషము రాదు ఎందుకు వాళ్ళు అవన్నీ కూడా పరిచ్ఛిన్నమని ఒప్పుకున్నారు సూర్యాది తేజం కూడా పరిచ్ఛిన్నం అందుకని విభు అని విశేషణమిచ్చినందువలన అతివ్యాప్తి దోషము దూరమవుతుంది యాతేత్యోమే అతివ్యాప్తి నహి సరే జో కేవల్లో విభూ హై ఐశే తో ఒకవేళ బ్రహ్మమునకు కేవలం వ్యాపక స్వరూపము విభు అని ఈ విధంగానే ఇంతే విశేషణమిచ్చినట్లయితే ఆకాశాదికి భీ వ్యాపక హై తినమే అతివ్యాప్తి ఓవే ఆకాశము దేశము మొదలైనటువంటివి కూడా వ్యాపకమున్నాయి మరి కేవలం వ్యాపకం బ్రహ్మము అని అంటే ఆకాశాదుల్లో అతివ్యాప్తి అవుతుంది నైయాయిక్ ప్రభాకర్ ఆత్మకు విభూ మానేహే తిన్నమే అతివ్యాప్తి హోవే నైయాయికులు మరియు పూర్వమీమాంసకులైనటువంటి ప్రభాకరులు వీరు కూడా ఆత్మను వ్యాపకము అని ఒప్పుకున్నారు అక్కడ అతివ్యాప్తి కలుగుతున్నది సాంఖ్య ప్రకృతికు వ్యాపకం మానేహే సాంఖ్యులు ప్రకృతిని కూడా వ్యాపకమని స్వీకరించారు మరి వ్యాపకము బ్రహ్మం అని చెప్తే ప్రకృతిలో అతివ్యాప్తి దోషము కలుగుతున్నది తిస్కే నివారణార్థ బ్రహ్మకే లక్షణమే విభూకే సాతి నామరూపక ఆధారికయాహే ఆకాశాది పదార్థాల్లో అతివ్యాప్తి నివారణ కోసము నై్యాయికులు మరియు ప్రాభాకరులు ఏదైతే ఆత్మను విభూ అని వారి మతం నందు అతివ్యాప్తి నిరాకరించడం కొరకు మరియు సాంఖ్యులు స్వీకరించినటువంటి ప్రకృతిలో కూడా అతివ్యాప్తి నివారణ కోసము తిస్కే నివారణార్థ బ్రహ్మకే లక్షణమే విభూకే సాతి నామరూపక ఆధారకయ విభూ అనేటువంటి లక్షణంతో పాటు నామరూపములకు ఏది ఆధారమో అది బ్రహ్మము అని ఈ విధంగా మరొక విశేషణాన్ని జోడించడం అయింది మరి ఈ విధంగా నామరూపాలకు ఆధారము అనే విశేషణాన్ని అధికంగా చెప్పడం వల్ల ఇంతకు పూర్వం చెప్పుకున్నటువంటి మతాల్లో అతివ్యాప్తి దోషం ఏ విధంగా నివృత్తమవుతుంది అంటే చెప్తున్నాడు ఆకాశాదికి విభూతో హయ్ పరంతో నామరూపుకే ఆధార నయ్యే ఆకాశాదులు వ్యాపకమైతే ఉన్నాయి కానీ నామరూపాలకు ఆధారం మాత్రం కావు అయితే ఇక్కడ కొద్దిగా సావధానంగా చింతన చేయాలి రూపాలకు ఆధారం అన్నాడు ఇక్కడ ఈ ఆధారము అనేటువంటి శబ్దము చేత మనము అధిష్టానము అని అర్థం చేయాలి సూక్ష్మంగా విచారం చేస్తే ఆధారము అధిష్టానము రెండిటికి భేదమున్నది ఏ విధంగా రజు సర్పదృష్టాంతం తీసుకోండి మసక మందాంధకారం నందు రజ్జువు పడి ఉంది కానీ ఆ మందాంధకారమైనటువంటి దోష బలము చేత రజ్జు యొక్క స్వరూపము స్పష్టంగా తెలియబడనందువలన కేవలం ఇదం ఇది ఉంది అని మాత్రం తెలియబడుతుంది కానీ రజ్జుత్వ రూపం చేత రజ్జు తెలియబడడం లేదు కేవలం సామాన్యంగా ఇదం రూపంలో తెలియబడుతుంది ఇది అనేటువంటి ఇదం రూపం చేత తెలియబడుతుంది మరియు అయం సర్ప అని బ్రాంతి కాలంలో కూడా ఈ అయం అంటే అయం అంటే ఇదం శబ్దం యొక్క పుల్లింగ ఏకవచనం అది కూడా అయం అన్నా కానీ ఇదమే ఆ సర్ప భ్రాంతి కాలంలో కూడా ఇదం స్ఫురిస్తుంది మరియు భ్రాంతి నివృత్తి అయిన తర్వాత ఇయం రజ్జు ఇది తాడు ఉన్నది అని తాడు యొక్క విశేష స్వరూపంతో కూడా ఇదం యొక్క ప్రతితే అవుతుంది అంటే ఈ ఈధం అనేది సామాన్య రూపము సామాన్యమంటే అధిక కాలంలో అధిక దేశంలో ఉండేది సామాన్యము ఇప్పుడు భ్రాంతి కాలంలో భ్రాంతి నివృత్తి కాలంలో రెండిట్లో కూడా ఈధము సామాన్యంగా ప్రతీతి అవుతుంది దీనికే ఆధారము అంటారు ఆధారము మూడు కాలాల్లో సామాన్యంగా ఉంటుంది కానీ అధిష్టానము మూడు కాలాల్లో ఉండదు జాకే అప్రతీతిస్తే భ్రాంతి హోవే అవరు జాకీ ప్రతీతిస్తే భ్రాంతికి నివృత్తి హోవేసో అధిష్టానం అయ్యే దేని యొక్క అప్రతీతి వలన భ్రాంతి కలుగుతున్నదో మరి దేని యొక్క ప్రతీతి కలిగినందువలన భ్రాంతి నివృత్తి అవుతుందో అది అధిష్టానము అనబడుతుంది అదే దృష్టాంతంలో చూడండి రజ్జుత్వ రూపము చేత రజ్జు యొక్క ప్రతీతి కలగడం లేదు ఇదం రూపంలో ప్రతీతి అవుతుంది కానీ రజ్జుత్వ రూపం చేత ప్రతీతి కలగడం లేదు అందుకని రజ్జుత్వచ్చిన రజ్జువు ఏదైతే ఉన్నదో దాని యొక్క అప్రతీతి ఉన్నది ఎప్పుడు భ్రాంతి కాలంలో ఆ అప్రతీతి ఉన్నందువలనే భ్రాంతి కలుగుతుంది అది ఎప్పుడైతే అది రజ్జుత్వ ప్రకారేన రజ్జు విశేష జ్ఞానం అవుతుందో అప్పుడు బ్రాంతి నివృత్తం అవుతుంది అంటే ఆ రజ్జుత్వ విశిష్ట రజ్జువు ఏదైతే ఉందో అంటే రజ్జు యొక్క విశేష స్వరూపం ఉందో అది అధిష్టానం అనబడుతుంది ఆ అధిష్టానమే సర్పానికి ఆధారము అని ఇక్కడ ఔపచారికంగా చెప్పినట్లయింది కానీ అధిష్టానం అని చెప్పాలి ఇక్కడ అనే శబ్దం చేత అర్థమైందా అట్లే భ్రాంతికాలంలో అహం మనుష్య అహం కర్త అహం భోక్త అని ఈ భ్రాంతికాలంలో భ్రాంతితో పాటు అహం ప్రతీతి అవుతుంది మరియు భ్రాంతి నివృత్తి కాలంలో కూడా అహం బ్రహ్మాస్మి అంటారు అంటే ఈ అహం అనేది ఏదైతే ఉన్నదో ఇది బ్రాంతి కాలంలో ప్రతీతి అవుతుంది బ్రాంతి నివృత్తి కాలంలో ప్రతీత అవుతుంది అందుకని ఇది సామాన్యాంశము ఇది ఆధారమనబడుతుంది కానీ అసంగోహం స్వప్రకాశ రూపోహం అనేటువంటి ఈ విశేష స్వరూపం ఏదైతే బ్రహ్మమునకున్నదో అది భ్రాంతి కాలంలో కనపడడం లేదు కానీ భ్రాంతి నివృత్తి కాలంలో ప్రతీతి అవుతుంది అందుకని ఈ బ్రహ్మం యొక్క ఇది విశేష స్వరూపం వినబడుతుంది ఈ విశేష స్వరూపమే ఈ దేహాదిక ప్రపంచానికి అధిష్టానము అయితే ఇక్కడ ఆధారం అనేటువంటి చేత అధిష్టానం తీసుకోవాలి అంటే వివర్తోపాదాన కారణము అని తెలుసుకోవాలి అయితే ఈ ఆకాశాదులు ఏవైతే ఉన్నాయో వ్యాపకమైతే ఉన్నాయి కానీ నామరూపాలకు ఆధారం కాదు అంటే అధిష్టానము కావు అని తెలుసుకోవాలి అందువల్ల का आधार अ विशेषण्चन वाला आकाशाद विभु पदार्था अति व्याति दोष निराको आकाशाद विभू तो हे पर नाम रूप के आधार नहीं आकाशाद विभुते उपकम्तेनाई का, का नाम रूपालक आधार केवल ब्रह्मे नामूपाल आधार आकाशाद का कईस नैयाईक प्रभाकर् आत्मा को विभु माने नैयायकू मर पूर्वमीमांस प्रभाकर् वीरकूड आत्मा व्यापक पराम रूपक आधार नहीं माने नाम रूपाल आधार अत्रकोलेंख्य मतमे प्रकृति को व्यापक माने सांख्य मतलब प्रकृति की व्यापक का परतु नामक आधार नहीं माने नामूपाल आधार अंटे अधिष्ठ सांख्यु देश प्रकृति अभी परणा उपादन कणी का विवर्तोपादन कारण ले विवर्तोपादान कधार शब्दों से चुनाव ग्रंथकर्ता इम्ह विभु और नाम रूपक आधार कया है। అందుకని బ్రహ్మమునకు విభు అనేటువంటి విశేషణంతో పాటు నామరూపాలకు ఆధారము అని మరొక విశేషణాన్ని జోడించినందువల్ల ఆకాశాదుల్లో మరియు నైయాయకులు ప్రభాకరులు చెప్పేటువంటి ఆత్మలో మరియు సాంఖ్యులు చెప్పేటువంటి ప్రకృతిలో అతివ్యాప్తి దోషము నివృత్తం అవుతుంది కాకపోతే తినోమ్మే అతివ్యాప్తి నహి అందుకని వారి అతివ్యాప్తి దోషము కలుగుటం జో మరియు ఒకవేళ కేవల బ్రహ్మ నామరూపిక ఆధార హయ్ ఐశక హ హేతో ఒకవేళ బ్రహ్మమునకు నామరూపాలకు ఆధారం లేదు అది బ్రహ్మము అని ఇంత విశేషణం ఇచ్చినట్లయితే ఏమవుతుంది అని అంటే ప్రాతిభాషిక సర్పాధికే నామరు రూపిక ఆధారు రజ్జు ఆదిక హై తినమే అతివ్యాప్తి హోవి అయితే ప్రాతిభాషికమైనటువంటి సర్పము రజతము మొదలైనటువంటి ఏవైతే పదార్థాలు భ్రాంతి చేత అవుతున్నాయో అక్కడ సర్పము అనేటువంటి నామము మరి సర్పము అనేటువంటి అర్థము విషయము రూపము ఈ నామరూపాలకు ఆధారమేవులు అక్కడ రజ్జు సర్ప దృష్టాంతంలో రజ్జువు ఆధారం ఉన్నది అధిష్టానం ఉన్నది అందువల్ల నామరూపాలకు ఆధారమని చెప్పినట్లయితే ఈ ప్రాతిపాషికమైనటువంటి శుక్తి రహితము రజు సర్పము మొదలైనటువంటి పదార్థాల్లో అక్కడ ఆధారము అధిష్టానమైనటువంటి రజ్జువు మరియు శుక్తి అంటే ముత్యపు చిప్ప మొదలైనటువంటి పదార్థాల్లో అతివ్యాప్తి దోషము వస్తుంది తినికే నివారణార్థ ఆ దోషం యొక్క నివృత్తి కోసం తిసుకే నివారణార్థ బ్రహ్మకే లక్షణమే నామరూపక ఆధారికే సాతి మతి నల్లఖై జిహి మతి లఖై అంటే స్వయం ప్రకాష్ ఖయాహె ఒకటి ఈ ప్రాతిపాషికమైనటువంటి రజసర్పాదుల యొక్క అధిష్టానమైనటువంటి రజ్జువాదుల్లో అతివ్యాప్తి దోషము నివృత్తి కోసము నామరూపములకు ఆధారము అనేటువంటి విశేషముతో పాటు మత్తి నలకై జిహి అంటే స్వయం ప్రకాశము అని ఇంత విశేషము పెట్టినట్లయితే అక్కడ అతివ్యాప్తి దూరము అవుతుంది ఇక్కడ रज्जुवा अति व्याति दोषम दूरमी यद्यपि इकड़ मध्यस्थ शंकजेस्टूमें ना रूप का आधार एक इसशेषी मत के कोई पदार्थमे ब्रह्म के लक्ष्य की अतिव्या स्वामीजी जो सुख नित्य प्रकाश विभू అని ఇవన్నీ విశేషణాలు ఏవైతే ఇవ్వబడ్డాయో ఇవన్నీ ఇచ్చేటువంటి అవసరం లేదంటాడు అవన్నీ మీరు ఎందుకు ఇచ్చారు విశేషణాలు అంటే అన్యాన్య మతముల ఎందు అతివ్యాప్తి దోషం వస్తుందని అనేకమైన విశేషణాలు మీరు ఇస్తూ వచ్చారు కానీ అటువంటి అతివ్యాప్తి దోషం ఏమి రాదు ఆ విశేషణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటాడు ఎందుకు లేదు కేవలం ఈ ఒక్క విశేషణం ఇస్తే ఏది నామరూపిక ఆధారం అని విశేషణం ఇచ్చినట్లయితే ఏ మతంలో కూడా అతివ్యాప్తి దోషం రాదు అలాంటప్పుడు అన్ని విశేషణాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమిటి గౌరవ దోషం పడుతుంది కదా అనావశ్యక పదార్థ స్వీకరణం గౌరవం అనావశ్యమైనటువంటి పదార్థాలు అంటే అనావశ్యకమైనటువంటి విశేషణాలు ఇచ్చి చెప్తూ వచ్చారు అవసరం లేదు ఒక్క నామరూపాలకు ఇంత విశేషణం ఇచ్చినట్లయితే ఏ మతంలో కూడా అతివ్యాప్తి దోషం రాదు అలాంటప్పుడు అన్ని విశేషణాలు ఇవ్వాల్సినటువంటి అవసరమేమి అనావశ్యకమైనటువంటి విశేషణాలు ఇచ్చి గౌరవ దోషాన్ని తెచ్చిపెట్టుకున్నట్లవుతుంది కదా అని ఈ విధంగా శంక చేస్తున్నాడు అవరు వేదాంత మతమే స్థలమే కల్పిత సర్పాధికే నామరూపక ఆధారం రజ్జు ఉపహిత చేతని అంగీకారకీయ అయితే ఎవరైనా అనవచ్చు ఏమనంటే రజ్జువాదులు కల్పితమైనటువంటి నామరూపాలకు ఆధారం ఉన్నాయి కదా అందుకని రజ్జువాదుల్లో అతివ్యాప్తి దోష నివారణ కోసము నామరూపుక ఆధార అని ఇంతే చెప్పకుండా మిగతా విశేషణాలు చెప్పాము మేము అని అంటే అవసరం లేదంటా ఎందుకంటే వాస్తవంగా వేదాంత సిద్ధాంతంలో ఈ కల్పితమైనటువంటి సర్పము మరియు రజతము ఏవైతే సుక్తి రజతము ఉన్నాయో కల్పిత ప్రాతిభాషిక పదార్థాలు వాటికి అధిష్టానము ఆధారము రజ్జు కానీ శుక్తి కానీ కాదు మరేమనగా రజ్జు ఉపహిత చేతనం లేదా శుక్తి ఉపహిత చేతనం అధిష్టానం అంతేగాని కేవలం శుక్తి అధిష్టానం కాదు కేవలం రజ్జు కాదు అలాంటప్పుడు అక్కడ అతివ్యాప్తి దోషం వచ్చేటువంటి ప్రసక్తే లేదు అలాంటప్పుడు ఈ నామరూపాలకు ఆధారమైనటువంటి విశేషణంతో పాటు అన్య విశేషణాలు ఇచ్చాల్సినటువంటి అవసరం లేదు అని ఈ విధంగా శంక చేస్తే తథాపి అంటాడు అయినా కూడా ఇహా జో రజ్జు ఆది ఎక్కువ నామరూపకే ఆధారత కహితే అతివ్యాప్తి నివారణ కరిహే సో స్థూల దృష్టి సే కరిహే అయితే రజ్జువాదులు కల్పితమైనటువంటి నామరూపాలకు ఆధారము అని స్వీకరించి ఆ అతివ్యాప్తి దోష నివారణ కోసము అన్య విశేషణాలు ఏవైతే ఇవ్వబడ్డాయో అది కేవలం స్థూల దృష్టి వాళ్ళ కోసం చెప్పబడింది వేదాంత సిద్ధాంతంలో రజ్జువాదుల అధిష్టానం కాదు ఈ విషయమంతా మనకు ఇక్కడే తరంగంలో నూట ఇరవై నాలుగవ అంకం నుంచి నూట నలభై ఐదవ అంకం వరకు విస్తారంగా ఉంది అసలు ఈ ప్రాతిభాసిక పదార్థాలకు అధిష్టానం ఎవరు రజ్జువా రజ్జు విశిష్టచేతనమా రజ్జు ఉపేహిత చేతనమా లేదా వృత్తి ఉపహిత చేతన రూప సాక్షియా అని అక్కడ విస్తారంగా విచారణ చేసి చేసి చివరికి అక్కడ బ్రహ్మచేతనం కూడా అధిష్టానం కాదు మరేమనగా స్వయంగా నీవే అధిష్టానం సాక్షి అధిష్టానం అని నిరూపణ చేయడం జరిగింది సంపూర్ణ జగత్తుకంతటి కూడా నీవే అధిష్టానం ఎందుకు నీ స్వరూపం జ్ఞానం నీకు లేనందువల్లనే ఈ జగత్ యొక్క ప్రతీతి అది నీ ఎందే కనపడుతుంది నీ అజ్ఞానం చేతనే కనపడుతుంది కాబట్టి దానికి అధిష్టానం నీవే అని ఈ విధంగా నిర్ధారణ చేయడం జరిగింది కాబట్టి వాస్తవంగా విచారం చేస్తే వేదాంత మతానుసారంగా రజ్జువాదులు కల్పిత ప్రాతిభాషిక పదార్థాలకు అధిష్టానము కావు అయినా కానీ ఇక్కడ చెప్పడం జరిగింది ఎందుకు అనంటే స్థూల దృష్టి చేత చెప్పడం జరిగింది మంద ప్రజ్ఞలు వాళ్ళు అంటారు కదా అక్కడ రజ్జు సర్పము సుక్తి రహితం కనపడితే అక్కడ ఆధారం ఎవరు అధిష్టానం ఎవరు అంటే రజ్జువు లేదా శుక్తి అని అంటున్నారు కాబట్టి ఇది మంద దృష్టి వాళ్ళ కోసము చెప్పబడింది కానీ ఇది వాస్తవం కాదు అయినా కానీ వ్యవహారంలో తూలదృష్టి చేత చెప్పక తప్పదు అంటారు ఎందుకంటే వాళ్ళకు కూడా సమాధానం చెప్పాలంటే తుసర్జన న్యాయం చేత ఈ విధంగానే చెప్పాలి అని ఈ విధంగా సమాధానం చెప్పి జో కేవల్ ఒకవేళ ఇప్పుడు మత్తి నల్లఖై జిహి మత్తి లఖ్య అంటే స్వయం ప్రకాశం ఆత్మ అని చెప్పినట్లయింది కదా మరి ఇంతే స్వయం ప్రకాశ హే ఐశేఖ హేతో మరి పరబ్రహ్మము స్వయం ప్రకాశస్వరూపము అని ఇంత చెప్పినట్లయితే మరెక్కడైనా అతివ్యాప్తి దోషం వస్తుందా అని శంఖ ప్రాప్తమైనప్పుడు దానికి సమాధానం చెప్తాడు ఆ విషయం రేపు తెలుసుకుందాం హరి ఓం తత్సత్ ఓం సహనాభవ సహనౌ భునక్తు సహ వీర్యం మా విద్విషావహై ఓ శిశాశా